పరిశుద్ధి దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడగ తండ్రి మహిమాశ్వరీలకు దేవ కృపామైన నీకేస్త తులు స్తోత్రమైన అబ్రహంశాఖ యాకబుల గొప్ప దేవన తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సదుంగా కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జ లెక్కలు నిలబెట్టుకున్న ప్రభావ దివరాత్రులు మమ్మల్ని కాచి గొప్ప దేవా నీకు ఎంతో నీకే కృతజ్ఞత ఆ సతులు చెల్లిస్తానైనా చేసిన కార్యాలు బట్టి ప్రభావ నీకెంతో వర్ణాలు ఇస్తాయా నీకేస్త అక్కడ మొబైల్ ఫోన్ విషయంలో ప్రభావ మీరు ఆశోధించిన తప్పించడానికి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా మీరు కాపాడడానికి నీకు ఎంతో వందలు ఇస్తాయా గొప్ప మొబైల్ ఫోన్ ప్రభావ దొంగిలించి పాడుకున్న మీరు కాపాడిన ప్రాభ నీకు ఎంతో వందాలిస్తాయా నీకు కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ఎంతో వందాలు ఇస్తాయా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్న అయినా గొప్ప దేవ ఇక మధ్యకాల సమయంలో అయినా మీ సన్నిధి మేము వచ్చిన మీరు మాతో మాట్లాడడానికి ప్రాభ మమ్మల్ని బలపరచండి అయినా మీకు నూతనమైన కృప నూతన అభిషేకం కనిగరించండి అయినా ఓ దేవాత దేవా నా తన సన్నిధికి వచ్చిన ప్రభావం బలపరచండి మా హృదయ ప్రభావ మీరు బలపరచండి సరి చేయండి మీ సంపూర్ణ సరళత పరిశుద్ధిలో నడిపించి మనం ప్రార్థిస్తానైనా మీలాంటి మనసు లాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి త్వరగా నడిపించినైనా ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా యాదంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి నీ నామాన్ని మేమే తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పాట పాడతారన్న ఎంతో రమణీయము నీ ప్రేమయే ఎంతో ఖననీయము నీ వాక్యము ఎంతో రమణీయము నీ ప్రేమయే ఎంతో ఖననీయము ంతో గణనీయమో దేవా తలంపులు పులు ప్రియమైనవి ప్రియమై నవీ దేవా అడుగుజాడలే ెంతో బలమైనవి నీ కనికరములలో జీవించుట నాకెంతో ఇష్టమైనవి నాకెంతో ఇష్టమైనవి నీ వాక్యము ఎంతో రమణీయము నీ ప్రేమాయే ఎంతో ఘననీయము వాక్యము ఎంతో రమణీయము నీ ప్రేమయే ఎంతో ఘననీయము ఏ సయ్యా ఎన్నడు మరువను నీ మే ఏ సయ్యా ఎప్పుడో ధ్యాని నీ ఉపకారములన్నీయు చీకటిలోండి వెనుకలోకి మన్ను నడిపించావు నన్ను నడిపించావు నీ వాక్యము ఎంతో రమణీయము నీ ప్రేమే ఎంతో ఘననీయము నీవాక్యము ఎంతో రమణీయము నీ ప్రేమాయే ఎంతో ఘననీయము స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు తండ్రి మహిమస్వరీపకు దేవ కృప అయ్యా నీకు ఎంతో గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు భద్రపచుకొని మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకోవడానికి నీకు ఎంతో ఇక మధ్య కాలసంలోనైనా మీ సన్నిధిలో సమయం కలిపే వాక్యాన్ని కృపలు మాకు బట్టి నీకు ఎంతో వందలు అర్పించుకున్నమైనా నీకే కృతజ్ఞత ఆ స్థితులు చెల్లిస్తున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే యుగ యుగంలో కలుగునుగా కాలూయ్య నా దేవ ఐసయ్య మీ వాక్యం మీద ధ్యానిస్తుందిగా ప్రభు మీకు పరిశుదాత్మ అభిషేకం మాకు అనుగరించండి పరలోకజ్ఞానం తెచ్చండి మీ ఆత్మచేతంలో నడిపించినైనా వాక్యమే సత్యాన్ని గ్రహించలేని మీకు సహాయపడండి పరిశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించండి వాక్యం మీద పశుధాత్మ దేవ మృదయంలో మీరు మమ్మల్ని ఈ వాక్యమని సర్వసత్యంలోకి నడిపించి మీరే మాతో మాట్లాడే మహింపొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి ఆ మేన్ యహోన్ నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము యహోన్ సువార్త యహోన్స్ వార్త పదకొండవ అధ్యాయము పదిహేడు వచ్చిన ఇక్కడ శిష్యులు ఉన్నారు ఏసు ప్రభున్నాడు అయితే లాజర్ గురించి ఇక్కడ మనం ధ్యానిస్తున్నాము మనం ఇప్పుడు వాక్యం ఇప్పుడు ధ్యానించిన వాక్యమే అయితే ఇక్కడ ఆ మార్త మరియుల విధానాలు ఎట్లా ఉన్నాయి ఏసు ప్రభు చెప్పిన మాట ఎట్లా ఉంది ఏ రీతిగా ఉంది ఆయన ఏం చెప్తున్నాడు వాళ్ళు ఏమి అర్థం చేసుకున్నారు అనే స్థితిలో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఎలాంటి ఆదరణ కలిగింది అనే విషయం మనం ఇక్కడ చూస్తున్నాము ప్రభు ఏ రీతిగా వాళ్ళని బలపరిచిండు వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని ఏ రీతిగా ప్రభు బలపరిచిండు అనే విషయం ఇక్కడ మనం ధ్యానిస్తున్నాము పదిహేడు వచనంలో యేసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండేనని తెలుసుకునేను బేతాన్య ఎరిశిలములకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసేడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గుచ్చి మాతను మరియు ఓదార్చిటకై వారి ఎద్దకు వచ్చి ఉండేది అయితే ఇక్కడ లాడ్జర్ చనిపోయినప్పుడు ఆయన సమాధి చేయబడతాడు అయితే ప్రభు ఎక్కడో పరిచయలు ఉంటాడైనా ఆయన సేవలో ఉన్నప్పుడు అవన్నీ అని తెలుసుకున్నప్పుడు ఆయనకి అది అది ఆయనకు తెలుసుకున్నాడు అది కాబట్టి శిశువులతో చెప్తాడు ఇప్పుడు మనం త్వరగా మనం వెళ్ళిపోవాలి అక్కడికి కాబట్టి ఇప్పుడు సమయం ఉంది ఇప్పుడు పన్నెండు గంటలు అవుతుంది కదా ఒకడు పగటి వేళ నడిస్తే ఈ లోకపు వెలుగు చూస్తాడు కానీ తొట్టుపడడు అంటే వెలుగున్నప్పుడు నడిస్తే ఈ లోకంలో తొట్టు అంటే వెలుగున్నప్పుడు నడిచే కూడా కరెక్ట్గా నడుస్తున్నట్టు అయితే రాత్రి వేళ ఒకడు నడిచినాడలా వాని ఎందులేదు కనుక వాడు తొట్టుపడును కాబట్టి ఇక్కడ రెండు వ్యత్యాసాలు మనం చూస్తున్నాం రాత్రి వేళ నడిచేవాడు వెలుగు లేదు కనుక తొట్టుపడినని చెప్పాను కాబట్టి రాత్రి వేళ వెలుగుండదు అంటే చీకటి కాలం అన్నట్టు చీకటి కాలంలో ఖచ్చితంగా వెలుగుంటేనే కరెక్ట్ గా మనం నడవగలం అన్నట్టు కాబట్టి అక్కడ శిష్యులకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన అక్కడ ఆయన లాజర్ ఒక చనిపోయిన స్థలానికి ఆయన బయలుదేరుతున్నాడు చైతన్యకు బయలుదేరుతున్నాడు అయితే ఆయన బంధువులు వాళ్ళ బంధుమిత్రులంతా కలిసి వాళ్ళని ఓదార్చడానికి అక్కడ సమయానికి వచ్చేసిండ్రు అక్కడ అయితే మార్త ఏసు ప్రభు వస్తానని చెప్పి ఆయన ఆయన విని ఆయన ఆయన ఎదుర్కొని పోయినప్పుడు కానీ తర్వాత మా మరి ఆయన చేసినట్టు ఇంట్లో కూర్చుంటది కాబట్టి మార్త ఏసు ప్రభు వస్తానని చెప్పి ఎంతో సంతోషంతో నన్ను అక్కడికి పోతుంది అయితే మార్త చెప్తుంది ఏసుప్రభుతోటి ప్రభా నువ్వు ఇక్కడ ఉండి నేడలా నా సహోదరుడు సాగుకుండును అంటే ఏసు ప్రభు ఇక్కడుంటే నా సోదరు సాగుకుండా అని చెప్ చెప్తున్నా అక్కడ చూడండి కాబట్టి అంటే వాళ్ళకి ధైర్యం అన్నట్టు ఏసు ప్రభు వాళ్ళతో పాటు ఉంటే ఒక ధైర్యం అన్నట్టు కాబట్టి ఇక్కడ మన జాగ్రత్తగా మనం చేసుకుంటే ప్రభు ఎప్పుడు మనకు సమీపంగానే ఉంటాడు కదా అంటే ఆమె ఆయన ఆయన ఆయన బాహ్యాన్ని చూస్తుంది అంటే ఏసు ప్రభు మాతో పాటు ఉంటే సాగు అన్నట్టు చూస్తుంది ఆత్మీయ దర్శనం అర్థం చేసుకోవాలా ఆయన ఎప్పుడు మనకు సమీపంగానే ఉంటాడు కానీ వాళ్ళక విధానం ఏంటంటే ప్రభు ఉంటే ఒక ధైర్యం అన్నట్టు చూడండి కాబట్టి అయితే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడైతే నీవు దేవుణ్ణి ఏదడిగినో దేవుడిని నీకు అనుగ్రహించినని నేను ఎరుగుద్దునని చెప్తుంది అక్కడ అయినా పర్లేదు ప్రభు ఇప్పుడు నువ్వు ఏదడిగితే అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి చెప్తుంది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే అదే దేవు అదే మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే దేవుణ్ణి మనం అడిగితే ఏదైనా ఇవ్వడా అంటే ఒక విధానం మనం అక్కడ నేర్చుకుంటున్నాం మనం అక్కడ కాబట్టి అంటే ఇప్పుడు ఒక విధంగా మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు యాయ గురించి మనం ధ్యానించినప్పుడు ఆయన చెప్తాడు ఒక సైనికుడు శతాధిపతి చెప్తాడు అయ్యా నేను నా ఇంటి నేను నేను గాను నా ఇంటి అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే నువ్వు నేనంత అంత యోగులు గానయ్యా కాబట్టి నువ్వు ఒక మాట చదివి నేను ఒక మాట చెప్తే నా కుమార్తె నా కుమారుడు బ్రతుకుతాడు అని చెప్పి ఒక మాట చెప్తుంటే అప్పుడు ఏసు ప్రభు అంటాడు ప్రజల్లో ఇలాంటి విశ్వాసం ఎవరికి నేను చూడలేదని అక్కడ ప్రభు అంటే ఒక మాట చెప్తే ఆయన పోనాల్సిన అవసరం లేదన్నట్టు ఒక మాట చెప్తే అక్కడ వాళ్ళు బ్రతుకుతారు ఒక విశ్వాసం వాళ్ళకి వచ్చింది అన్నట్టు చూడండి ఇస్రాయల్ ప్రజలంతా ఆయనను ఎంతో వెంబడిస్తున్నారు ఎంతో మంది సేవిస్తున్నారు అలాంటి విశ్వాసము వాళ్ళ వైపు చూసి ఎవరికి విశ్వాసం లేదు అని ప్రభు చెప్తున్నాడు అక్కడ అంటే ఆయనకి ఎంత విశ్వాసం ఎట్లొచ్చింది ఒక ఒక అన్యుడికి అరీదుగా చూస్తే అంటే ఆయన చేసే కార్యాలను బట్టి ఆయన ఆయన ఎంత గొప్ప దేవుడు ఒక అన్యుడు గ్రహించగలినాడు ఆయన విశ్వాసము ఎంతగా ప్రభువును చూస్తుడు ఆయన చేసే కార్యాలు అన్ని అన్ని చూస్తున్నాడు తర్వాత ఒక్క మాట చెప్తే సాలయ్య నా కుమారు యొక్క బ్రతుకుతుందంటే చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన తెలుసుకోగలినాడు కానీ ఇక్కడ కూడా మాత కూడా అట్లనే చెప్తుంది కదా కాబట్టి ఇప్పుడు నువ్వు ఏది అడిగినా సరే అయిన పాత్ర ప్రవ్వ ఇప్పుడు నువ్వు ఏది అడిగినా సరే దేవుడు అది అనుగ్రహిస్తాడు నీకు అని చెప్తుంది అంటే ఆమె తలంపులు ఆమె ఆయన ఆమె విధానం ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవాలా చూడండి ఆమె ఎట్లా ఉందంటే ఒక దశలో నువ్వు ఉంటే ప్రవ్వ నాకు తమ్ముడు చనిపోయేవాడు కాదు కాబట్టి నువ్వు అయినా పర్లే ఇప్పుడు నువ్వు కదా ప్రవ్వ నువ్వు ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు అనే నమ్మకం వచ్చింది ఒక విశ్వాసం వచ్చింది ఆమెకు ఒక దశలో అక్కడ ఏముంది ప్రభు ఉంటే చాలు నాకు అక్కడ అట్లాంటిది తర్వాత నువ్వు ఏ ప్రభు ఇస్తాడు అనే విశ్వాసం వచ్చింది అన్నట్టు కాబట్టి రెండు పాయింట్స్ మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ అయితే యేసు ప్రభుత్వ మాట్లాడుతుండడు నీ సహోదరుడు మరలా లేచా అని ఆమెతో చూడండి అంటే నీ సహోదరుడు మరలా తిరిగి లేస్తాడు అని చెప్తుంది యేసు చెప్తుంటే ఆమె చెప్తుందంటే అప్పుడు ఆమె చెప్తుంది మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానం ముందు లేచని ఎరుగుతున్నా నేను అంటే ఏసు ప్రభు చెప్తున్న మాట ఏంది మార్త చెప్తూ వింటున్న మాట ఏంది ఇది మనం అర్థం చేసుకోవాలా ఏసు ప్రభు ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు మీ నీ సహోదరుడు మరలా తిరిగి ఇప్పుడు అని చెప్పని చెప్తుంటే ఆమె చెప్తుంటే గతంలోకి వెళ్ళిపోతుంది అంటే అంత్య దిన పునరుద్ధాన దినంలో అప్పుడు లేస్తారు కదా ప్రభు అని చెప్తుంది అక్కడ కాబట్టి మన ఆమె విశ్వాసము ఆమె ఆమె తలంపులు ఆమె ఆలోచన ఎట్లా విందో ఏ రీతి ఉంది అని మన అర్థం చేసుకుంటే ప్రభు చెప్తున్నక్కడ అంటే ఆయన మాట్లాడే దేవుడు కదా ఆయన గొప్ప దేవుడైనా కానీ ఆమెకి ఎక్కడైన ఒక అపనమ్మకం అనేది ఆమెకు చూడండి అంటే రెండు విధాలుగా ఆమె ఈ అధ్యాయంలో మనం చూస్తే ఆమె సంభాషణ ప్రభుత్వం చెప్పింది అన్ని అన్ని చూసిన తర్వాత మళ్ళా అవిశ్వాసం వస్తూ ఉంటుంది అనట్టు ఉన్నా కూడా ఇందాకేమంది ఫస్ట్ ఏమంటున్నక్కడ ప్రభు ఉంటే నా సోదరుడు బతికేబడి ప్రభు అనే ధైర్యం ఉంది తర్వాత ప్రభు వచ్చినా కానీ అని చెప్తున్నా కానీ ఇంకా వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు అన్నట్టు చూడండి ఒక దశలో మన విశ్వాసంలో అట్లనే ఉంటుంది కదా కాబట్టి ప్రభు మనకు ఎప్పుడూ సాయకుడిగా ఉన్నాడు కానీ ఆ కాలంలో ప్రభు వాళ్ళతో పాటు ఉన్నాడు అని వాళ్ళు ఆ రీతికి అర్థం చేసుకున్నారు కానీ ఈ కాలంలో మనం చూస్తే ప్రభు మనతో పాటు ఉన్నాడని మన సంపూర్ణతో ఆయన ఆత్మరూపకంగా మన హృదయాల్లో ఉన్నాడు మనతో పాటు ఉన్నాడు మన వాక్యం ధ్యానిస్తుంది మనతో మాట్లాడుతుంటాడు మన తలంపుల ద్వారా ఆలోచన సమస్తం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు చూడండి అయితే మన ప్రభు చెప్తున్నా కదా ఆయన మీ తమ్ముడు లేస్తాడు అని చెప్తే మరలా లేస్తాడు తిరిగి అని చెప్తే మాట చెప్తుంది అంతేది ఏమున్నా పునరుద్వానం ముందు మన నిరుద్ధమైన అంటే పునరుద్వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు కదా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆమె అప్పుడు చెప్తుంది అన్నట్టు అందుకు ఏసు ప్రభు ఒక మాట జీవము నేనే నేనే పునరుద్వానాన్ని నా ఎందుకు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును అంటే పునరుద్వాణం గురించి చెప్తున్నాడు మన ప్రభు అంటే పునరుద్వానం నుంచి లేపేవాడు నేనే ఎప్పుడు జరిగే పునరుద్వానం కాదు అక్కడ కాబట్టి అక్కడ కార్యము ఆయన ఎట్లా సంభాషిస్తుంది మనం ప్రభు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు మార్తకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండడు మార్త విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని ఆయన సరి అందుకు ఏసు పునరుద్వాన జీవమును నేనే లేపేవాడిని నేనే జీవ నేనే అంటే ఒక మంచి తిరిగి లేవాలంటే ఆయన జీవం ఉండాలా పునరుద్వ లేవాలంటే జీవం ఉండాలా ఆ జీవాన్ని నేనే కాబట్టి నా ఎందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినో కాబట్టి విశ్వాసం ఉంచేవాడు అలా చనిపోయిన కానీ అంటే దాని అర్థం ఏంది విశ్వాసం ఉంచేవాడు ప్రభు నమ్ముకున్నవాడు ఖచ్చితంగా చనిపోయిన కూడా అది ఆత్మీయ సత్యం చూడండి తర్వాత అక్కడ ఇంకొక విధంగా ఏం చెప్తున్నాడంటే తర్వాత ఏమంటున్నాడు బ్రతికి విశ్వసించేవాడు ఎన్నటికి చనిపోయి అంటే ఇది రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలా ఒకటి విశ్వాసం ఉంచేవాడు ఖచ్చితంగా భ్రతుడు చనిపోయేవాడు ప్రభు గురించి చెప్తే వాడు మరణం పరిస్థితిలో ఉంటే ప్రభు నుంచి చెప్తే వాడు ఖచ్చితంగా ప్రభుని స్వీకరిస్తే ప్రభువుని అంగీకరిస్తే ప్రభుని నమ్మితే ఖచ్చితంగా దేవుడు బ్రతికింపజేస్తాడు వాడిని సో చనిపోయాడు తిరిగి బ్రతాడు ఖచ్చితంగా బ్రతాడు కానీ బ్రతికిన తర్వాత ఏం చేయాలా ఆ విశ్వాసం అట్లనే ఉంటుంది మనుషుల్లో చాలా మంది జీవితాలు అద్భుతాలు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాం మన జీవితాల్లో కానీ ఒక దశకు వచ్చినప్పుడు బ్రతికిస్తాడు మనల్ని చావు దిశలో మరణ దిశలో ఉన్నప్పుడు కూడా బ్రతికిస్తాడు మరణపు లోయల సింహం లోట్లో పోయినా కానీ దేవుడు మనం బయట తీసుకొస్తాడు కాబట్టి బ్రతికినాం కాబట్టి విశ్వాసం ఉంది కాబట్టి బ్రతికినాం విశ్వాసం పెట్టిన బ్రతికింపజేసిన దేవుడు కానీ తర్వాత ఆ విశ్వాసం అనేది అట్లనే ఉందా అక్కడికి ఎండ్ అయిపోయిందా ఇది మనం అర్థం చేసుకోవాలి బ్రతికి విశ్వసించేవాడు ఎన్నటి చనిపో ఇది నెక్స్ట్ లెవెల్ అన్నట్టు కానీ క్రైస్తవ జీవితంలో విశ్వాసం అదే అన్న ఉంటాడు కదా విశ్వాసాన్ని వరం నుంచి మామూలు విశ్వాసం వేరు విశ్వాసం వరం వేరు అని కాబట్టి నాకు అప్పుడు అర్థమైందంటే బ్రతికి వేరు బ్రతికి అంటే నువ్వు వేసి ప్రభు నమ్ముకుంటే ఆయన వాక్యం నీకు జీవం వస్తుంది కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు కానీ బ్రతికి విశ్వాసం అనేది చివరి వరకు ఉండాలి కదా అంటే విశ్వాసం అంటే నమ్మకం నన్ను దేవుడు నన్ను బ్రతికించండు ఈయన నిజమైన దేవుడు నా ప్రభు నా రక్షకుడు నా దేవుడు అని చెప్పి ఆ విశ్వాసము చివరి వరకు ఉండాల అంటే అంతవరకు లేక నీ కాలం ముగించేంత వరకు అప్పుడే నువ్వు నిజంగా బ్రతుకున్నట్టు చాలా నిరీక్షణ కదా అది అంత ఈజీ కాదు కదా మనిషి బ్రతుకుండడం అంటే ఏదో నేను బ్రతికి నన్ను విశ్వాసం ఉంది కాదు ఈ విశ్వాసము చివరి వరకు ఉండాల బ్రతికి విశ్వసించేవాడు ఎన్నటికి చనిపోంటే ఎన్నటికి చనిపోంటే ఇంకొక అక్కడ అర్థం చేసుకోవాలా ఒకవేళ విశ్వాసం ఉన్నవాడు అర్థం అక్కడ కానీ బ్రతికి విశ్వసించేవాడు అంటే అది నెస్ట్ ఉన్నట్టు వాడు ఎన్నటి కూడా చనిపో ఎలాంటి రెండు విశ్వాసాలు కనిపిస్తుంది అక్కడ విశ్వాసం ఉంచేవాడు బ్రతున్నాడు బ్రతికి విశ్వసించేవాడు ఎన్నటికి చనిపోయాడు అంటే ఇక్కడ చనిపోయిన వాడు చనిపోయినాడు అక్కడ కానీ బ్రతున్నాడు ఇప్పుడు కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా అంతే మనము బ్రతుకుతున్నామంటే దేవుని కృప వలన బ్రతుకుతున్నాం మనం విశ్వాసం ఉంది కానీ బ్రతికిన వాడు ఆయనను బ్రతికింపబడ్డవాడు చివరి వరకు జీవించాలని కొరకు అప్పుడే అసలైన విశ్వాసం ఉన్నట్టు అప్పుడే నువ్వు కాపాడబడుతున్నట్టు సహించేవాడే రక్షింపబడిన అంటే అప్పటి నీ రక్షణ అనేది నువ్వు దాన్ని షూర్ చేసుకోవాలా నీ విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలా నీ విశ్వాసాన్ని సంపూర్ణంగా నువ్వు మారితే కానీ అంతవరకు ఆయన కొరకు మనం జీవించాలి లేకుంటే విశ్వాసం పోతుంది అన్నట్టు కానీ మార్త విశ్వాసం అట్లనే ఉంది కానీ ఇక్కడ మనం చూస్తే బ్రతికి విశ్వసించేవాడు ఎన్నటి చనిపోడు అని చెప్తుండడు మన ప్రభు అయితే ఈ మాట నువ్వు అని ఆమెను అడిగిండు ఇది మనం నమ్ముతున్నావా నువ్వు నమ్ముతున్నావా మార్త పునరుద్ధ్వనం జీవంలో నేనే నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రత్తుడు కానీ బ్రతికి విశ్వసించేవాడు ఎన్నటి చనిపోడు నువ్వు బ్రతికి విశ్వసిస్తున్నావా విశ్వసించడా బ్రతకడానికి విశ్వసిస్తున్నావా కొంతమందిని బ్రతకాలని విశ్వాసం పెడితే దేవుడి మీద దేవుడు బ్రతికిస్తున్న ఎట్లయినా గొప్ప దేవుడని అలాంటి విశ్వాసం కలుగున్నావా ఆయన బ్రతికించిన తర్వాత శాశ్వత కాలమైన సంపూర్ణమైన నిరీక్షణ విశ్వాసం అనేది అది ఎన్నటికి నేను చనిపోను ఈయన బ్రతికింపజేసినట్టు ఈయన ఎంత గొప్ప దేవుడైనా కాబట్టి ఈయన నమ్ముకుంటే నా జీవితం కాపాడబడతా అలాంటి విశ్వాసం ఉన్నారా క్రైస్తవులు రెండు రకాలుగా ఉంటాయి మార్తా జీవితంలో ఉంది అట్లనే ఉంది కానీ మన విశ్వాసం ఎట్లా ఉంది ఇది మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలా చూడండి కాబట్టి విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనట్టు ఎందుకంటే పునాది కదా దేవుని మాట వింటే కదా మొట్టమొదటి సువార్త విన్నప్పుడు విశ్వాసం కదా నమ్మటం అది ఒక పునాది లాంటిది అన్నట్టు మిగతర్వాతనే మిగతాయన్ని చూడండి ఎందుకంటే రక్షకుడు అది అది నమ్మదగిన మాట విశ్వాసం అది పునాది అన్నట్టు అక్కడి నుంచే విశ్వాసం అనేది జీవితం అనేది కట్టబడతా ఉండదు అక్కడే కొలాబ్స్ అయిపోతే అది ఎప్పటి కూడా ఉండదు ఏదో గాలి మీద ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టు ఉంటుంది విశ్వాసం అక్కడ కానీ రాతి మీద బండ మీద కట్టుకున్న విశ్వాసం ఉన్నవాడు శాశ్వత కాలం జీవించగలడు అన్నట్టు కాబట్టి బ్రతికి విశ్వసించేవాడు ఎన్నటికి చనిపోడంటే కాబట్టి మనం శాశ్వత కాలంగా ఉండాలనే ఫైతు అనేది మనకి ఎంతో అవసరం కాబట్టి ఆ కృపవలకి సంబంధించిన వాక్యలు ఇవన్నీ మనకు ఇవన్నీ చదివిన వాక్యమే కానీ మనకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది అసలు వరం అనేది ఏందనేది విశ్వాస విశ్వాసం ఎట్టుంటుంది అసలైన విశ్వాసం వరంలాగా మాని విశ్వాసం ఉన్న ఉన్నవాడు ఎట్లా జీవిస్తాడు ఎట్లా ఉంటాడని ఎన్నో వాక్యాలు మనకు బయలుపరచబడ్డాయి కదా కాబట్టి ఇక్కడ మన ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మాటతో మాట్లాడుతుడు అంటే సేవకులే దేవుని బిడలనట్టు అవును ప్రవ్వ నేను చెప్తుంది అక్కడ అవును ప్రవ్వ ఆమె అవును ప్రవ్వ నువ్వు లోకంలోకి రావాల్సిన దేవుని కుమారి ఉన్నావని క్రీస్తువు అని నేను ఆయనతో చెప్పాను ఖచ్చితంగా ఇది మాట మంచిదే కదా నువ్వు ఆయన ప్రభు ఖచ్చితంగా ఆయన ఈ లోకానికి రాబోయే దేవుని కుమారుడైన ఆయన క్రీస్తని నమ్ముతున్నా చెప్పిన ఆమె చెప్పినప్పుడు ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చినడాన్ని నేను పిలిచిన తన సహోదరిని ఆయన మరిన్ని రాసినగా పిలిచాను ఆమె త్వరగా విని త్వరగా లేచి ఆయన నువ్వు ఎద్దకు వచ్చాను <Yoshimura> ఏసు ఆ <Yoshimura> గ్రామంలోనికి రాక మార్తా ఆయనను కలుసుకున్న చోటనే ఉన్నాడు ఇంకా ఇది ఎక్కడ జరుగుతుంది సంభాషణ ఊరి బయట జరుగుతుంది అంటే ఇంకా గ్రామంలో ప్రభు పోలే ఇక్కడే సంభాషిస్తుంది దేవుడు ఇక్కడే వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తున్నా అన్నట్టు ఇప్పుడు మరియ కూడా ఇచ్చింది కదా తర్వాత ఆ ఏం జరిగింది పదమూడు పదముఫై ఏడో వచ్చిన కనుక ఇంటిలో మరితో కూడా నుండి ఆమెను ఓదార్చునే యూదులు మరియు త్వరగా లేచి వెలుట చూసి ఆమె సమాధి యోడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్న అనుకొని ఆమె ఇంట వెళ్ళి అంటే సమాధి దగ్గర పోతుంది మార్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఆమె ఇంట వెళ్ళినప్పుడు అంతటా మరియు యేసున చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి రవ్వా నువ్వు ఇక్కడ ఉండిన వల్ల నా సహోదరుని చావుకుండాన ఈ కూడా అట్లనే చెప్తుంది చూడండి ఆయన ఎంత ఆయన మన పక్కన ఎంతకాలం ఉంటాడు ఆయన ఒక స్థలంలో ఉండేవాడు కాదు కదా ఆ కాలంలో ఆయన శరీరదారికి కాబట్టి ఒక స్థలంలో ఉండలేడు ఆయన కాబట్టి అనేక స్థలాలకు పోవాలయన ఆయన పని అది విధానం కాబట్టి అప్పుడు అప్పటి ఆయన అట్లనే ఉన్నాడు పరిశుధాత్మ అభిషేకం ఎవరికి అప్పటి అది అనుగ్రహించబడలే అక్క వరకు ఉన్నాడు అక్కడ కాబట్టి నువ్వు ఇక్కడుంటే ప్రభు అంటే మరి అక్కడ అంటే అట్లా మనం ఆలోచిస్తారు అన్నట్టు మనుషులు కూడా అంతే కదా మనుషులు లేదు బ్రదర్ మీరు ఖచ్చితంగా రావాలి బ్రదర్ అని చెప్పి అంటారు చూడండి వచ్చేంత వరకు వాళ్ళు తృప్తి ఉన్నది కాబట్టి మనుషులు బలహీనతలు అట్టుంటే అన్నట్టు కానీ వాక్యం ఏం చెప్తుంది ఆ వాక్యం రాదు జ్ఞాపకానికి రాదు నువ్వు రాకపోయినా పర్లేదు బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్ నేను ఎక్కడున్నా సరే మా మా బాబు మంచిగా అయిపోతుంది మా సమస్యలు తీరిపోతాయను అట్లా ఎవరికన్నా విశ్వాసం ఉందంటే తక్కువ అన్నట్టు ఫెయిత్ తక్కువ కాబట్టి ఇక్కడ మన ప్రభు ఆ గ్రామంలోకి వెళ్తున్నాడు అక్కడ రాక మార్త కలిసిన చోటే నేను తర్వాత ముప్పై మూడో విషయం మనం చూస్తే ఆమె ఏడ్చుటకు ఏడ్చిటయ్యి ఆమెతో కూడిచ్చిన యూదులు ఏడ్చుటి చూసే ఏసు కలవరపడి ఆత్మలో మూలుగుచు కాబట్టి ఆయన ఎంతగా కలవరపడుతున్నాడు అక్కడ అంటే లాజరి గురించి ఆయన ఎంతగా తప్పించిపోతున్న ఆయన ఆత్మ వాళ్ళంతా ఏడుస్తూ ఉంటే ఎంతగా వేదన కలిగిందన్నట్టు చూడండి ఒక ఆత్మ ఒక మనిషి చనిపోయినప్పుడు బంధువులు ఇలా అంతా ఏడుస్తూ ఉంటే కొంతమంది కూడా దుఃఖం వస్తూ ఉంటది కదా ఎంత భయంకరమైన దుఃఖం వస్తూ ఉంటుంది కానీ తెలుసు దేవునికి తెలుసు అది ఎందుకని దేవుని ఆయన మహిమ కొరకే అది తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కానీ అలాంటి దుఃఖంలో ఉంటారు కాబట్టి ఆ దుఃఖంలో మనకి ఏది కూడా అర్థం కాదు అన్నట్టు విశ్వాసం కూడా పోతుంది ఏం కేంద్రలు అన్నట్టుగా నిరుత్సాహంతో ఉంటాం కానీ మన ప్రభు అలాంటి కుటుంబాన్ని ఆయన పోయి ఆదరించి అన్నట్టు కదా ఆయన బలపరిచిన వాళ్ళని వాళ్ళంత బలహీన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభు వచ్చిందా లేదా ఎక్కడి నుంచి తెలుస్తుండే ఆయన వచ్చిండి ఆ కుటుంబాన్ని బలపరిచిండి అన్నట్టు చూడంత ముప్పై మూల వచ్చంలో అప్పుడు ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడి నుంచి వారు ప్రభు వచ్చి చూడమని ఆయనతో చెప్పి ఏసు కన్నీళ్లు విడిచను అంటే ఏసు ప్రభు అక్కడ ఏడుస్తున్నాడు ఆయన ఆయన ఒక మనిషి కొరకు అంతగా ఏడవలనా లాజర్ కొరకు ఏడవలన ఆయన ఆయన లాజర్ ఒక్కడి ఏడుస్తున్నాడా ఎరిశీలముల గురించి ఉన్నప్పుడు ఆయన ఏడవలేదా అంటే ఆయన కూడా దుఃఖం ఉంటుంది అన్నట్టు ఆయన కూడా ఏడుస్తాడు దేవుని బిడ్డలు నశించిపోతుంటే కాబట్టి మనం అనుకుంటాం మనం ఏడు దేవునికి చింత దేవునికి బాధ లేదా ఉంటాం కానీ ఆయన దేవునికి ఆయనకు కూడా ఆ విధానం ఉంటుంది ఫీలింగ్ ఉంటుంది కదా ఆయన బిడ్డలే కదా ఆయన కలిగిన కదా మనమంతా కాబట్టి ఆయన ఆయన ఎలాంటి దేవుడు అన్ని విధానాలు అర్థం చేసుకోగలిగేవాడు ఆయన కాబట్టి మన యొక్క దశలో ఆయన అర్థం చేసుకోలేం ఏదేదో మనం మాట్లాడుతూ ఉంటాం కదా చూడండి అయితే ప్రభు చెప్తున్నా కాబట్టి యూదులు అతని కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించినో చూడడం అని చెప్పు అంటే లాజర్ని దేవుడు ఎంత ప్రేమిస్తాడని అక్కడ ఉన్న యూదులు అంతా వచ్చి భక్తి పరులు చాలా మంది ఉంటారు అక్కడ వాళ్ళందరూ వచ్చి ఉంటే వాళ్ళు కొందరు చెప్తున్నారంట ఆ గుడ్డి వాడికి తెచ్చిన కనులు ఇతను చావకుండా చేయలేట అని చెప్పి అంటే వాళ్ళ విశ్వాసం స్టార్ట్ అవుతుంది అన్నట్టు అంటే ఆయన తెలుస్తూ ఈయన వచ్చినంటే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది ఈయన గొప్ప కార్యం చేస్తాడని చెప్పి ఎందుకంటే వీళ్ళంతా అద్భుతాలు చూసి ఆయన చేసిన కార్యాలన్నీ చూసింది అక్కడ కాబట్టి అక్కడ పర్టికులర్ గా కొంత బంధువులు కూడా ఇచ్చారు అక్కడ వాళ్ళంతా కానీ వాళ్ళ కోసమే దేవుడు ఆ రీతి చేయించేము కాబట్టి అన్ని విధాలుగా అర్థం చేసుకుంటే చూడండి చావుకున్న చేయలేడు అని చెప్పి ఏస్తూ తనలో మూలుగు చూసి సమానకు అంటే ఆయన వాళ్ళు కొంది ఇంకా వేదన ఆ పాద వేదన అని కలుగుతా అంటే ఆయన ఒక దేవుళ్ళాగా ఒక మానవులాగా ఆయన ఒక మానవులాగా అక్కడ అంత దుఃఖంలో ఉన్నాడు ఆయన ఒక శరం ధరించినా కానీ ఆయన దేవుడే అన్ని అనుభవించిండు ఆయన అనే ఉన్నప్పుడు అన్ని విధాలుగా మనుషులు అవి తెలుసుకోవాలా అర్థం చేసుకోవాలని తర్వాత ఆయన ఏం చేసిండు ముప్పై ఎనిమిదో యేసు మరలా తనలో మూలుగుచి సమాధి ఎందుకు వచ్చాను గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను ఏసు ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారిని వారి సహోదరి మార్త ప్రవ్వ అతడు చనిపోయి నాలుగు దినం అయింది ప్రభు ఇప్పటికి వా వాసన కొట్టి నానో చెప్పిండు ఇది మనం అర్థం చేసుకోవాలా ఇందాకేం చెప్పింది ప్రభు చెప్తుండో పునరుద్వానమైన జీవంలో నేనే నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి విశ్వసించేవాడు ఎల్ల ఎన్నటి చనిపోడు అంటే నేను నమ్ముతున్నాం ప్రభావ చెప్పింది అక్కడ కానీ ఇక్కడికి వచ్చేవరికి ఏమంటుంది అక్కడ ఏ ప్రభు నువ్వు ఇప్పుడు నువ్వు ఉంటే నువ్వు దేవుని ఏదడితే అది చేస్తాడు ప్రభావ నేను నమ్ముతున్నా ప్రభా కానీ చూడండి ఒక దశ నుంచి ఒక దశకి మనం పోతున్నప్పుడు మన ఫెయిత్ అనేది అది నిలబడగలుగుతుందా అది స్టేబుల్ గా ఉంటుందా లేకుంటే ఒక ఆ ఫీలింగ్స్ ఆ విధానాలు మనం జరుగుతున్నప్పుడు మన చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి మన విశ్వాసం మారుతుందా అనేది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే మాత జీవితం ఎట్లుందంటే చూడండి ఆమె మనసు అనేది రకరకాలుగా మారిపోతుంది అయితే ప్రభు ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ ఆమె చెప్తుంది నాలుగు రోజులు అయిపోయింది ప్రవ్వ ఆయన తెలియదా కానీ సమాధ దగ్గరికి ప్రభు కార్యం చేస్తాడని ఆయన చెప్పినప్పుడు అది మర్చిపోయి మళ్ళా అయ్యా నాలుగు రోజులు వాసన పడుతుంది అని చెప్తుంటే అప్పుడు ఏం జరిగింది అక్కడ ఏసు ప్రభు చెప్తూ నలభై వచ్చినంలో అందుకు ఏసు నువ్వు నమ్మినడలా దేవుని మహిమను చూస్తూ అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని నువ్వు మార్తతో చెప్పింది దేవుడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని చూడండి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాత ఒక దశలో నమ్ముతుంది ఒక దశలో అవిశ్వాసం వస్తూ ఉంది చూడండి ఈ యొక్క బలహీనతలు కాబట్టి మన విశ్వాసము సంపూర్ణంగా ఉంటే గాని ఆయన తిరిగి చెందుకు విశ్వాసం ఉంటుందా మనుషుల్లో అంటే కాబట్టి విశ్వాసం అనేది ప్రభు కదా విశ్వాసం కర్త అంటే ఆయనే విశ్వాసం అంటే నమ్మకం అంటే నమ్మదగిన వాడు అంటే మన ప్రభ్వే ఆయన ఆ నమ్మకం వాడు మన ప్రభు అని నువ్వు వరకు నిలబడగలవా శ్రమ వచ్చిన కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఏమొచ్చినా సరే నీ నీ కళ్ళ ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మన విశ్వాసం అంటే నిలబడగలదా అనేది ఇక్కడ ఒక విధానం చూపిస్తున్న ప్రభు నువ్వు నమ్మితే దేవుని మయమని చూస్తావని నేను చెప్పలేదా ఇంత అప్పుడే నువ్వు మర్చిపోయినావా చూడండి మనం మర్చిపోతూ ఉంటాం కదా మతి మరుపు ఎందుకంటే ఆ వేదన కానీ అప్పుడే కదా నీ విశ్వాసం అనేది అది పర్ఫెక్ట్ అయిన విశ్వాసం లేదని తెలుసుకునేది కదా అయితే నీకు చెప్పలేదన్నప్పుడు అంతటా వారు ఆ రాయిని తీసివేసి కాబట్టి చెప్పిన తర్వాత రాయిని తీసేసి వాళ్ళు అంటే చూడండి ఇప్పుడు లాజర్ బయటికి రావాలా కాబట్టి లాజర్ అడ్డుగా ఉంది ఒక రాయి ఉంది కాబట్టి అది తీసివేయబడాలా కాబట్టి వాళ్ళు తీసివేసి అక్కడ చని సీల్ చేస్తారు కానీ దేవుడు ఆ సీల్ ఓపెన్ చేపించింది అక్కడ కాబట్టి వాసన పడతానని మనుషులందరూ అనుకుంటున్నారు అక్కడ కానీ ఆయన తెలుసు చూడండి కాబట్టి ఆయన తలుసుకుంటే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపండా లేదా మనం ప్రార్థన చేస్తే చనిపోయి వల్ల తిరుగులేస్తారు ఆ వాక్యం ప్రకారంగా కాబట్టి దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన చూడండి అయితే ఆ రాయి తీసినప్పుడు వేసి కన్నులు ఎత్తి పైకెత్తి తండ్రి నీవు నా మనమే వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను ఎప్పుడు ప్రార్థన చేసిండు ఆయన అంటే ఆల్రెడీ ఆయన ఆత్మలో ప్రార్థన చేస్తున్న మన ప్రభు ఆయన ఆత్మలోనే ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఎప్పుడైతే అది వినడో ములుగుతున్న ప్రార్థన చేస్తున్న దేవుని ఆయన ఆత్మ ప్రార్థన చేస్తుంది అక్కడ చూడండి కానీ ఆయన విశ్వాసం పెట్టుండు ను నా మనవి ఆలకించవని నేను నమ్ముతున్నాను ప్రభావ అని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానని చెప్పని చెప్తున్న చూడండి నీవు ఇప్పుడు నా విను వినుచున్నావని నేను ఎరుగుదని కానీ నీవు నన్ను పంపితు అని చుట్టూ ఉన్న ఈ జన నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి చూడండి జన ఇప్పుడు లాజర్ బయటికి రావాలా బంధువులు అందరూ ఉన్నారు యూదులు అందరూ వచ్చి అయిపోయిన నా సమాజ్ దగ్గరికి వచ్చేసిండు కాబట్టి యేసు ప్రభావ మధ్యలో ఉన్నాడు చుట్టుపక్క యూదులు ఉన్నారు ఎంత మంది ఉన్నారు చూడండి ఆ విధానం చూస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటదు అప్పుడు ప్రార్థన చేస్తుండు తండ్రికి ప్రార్థన చేస్తుండు వీళ్ళంతా వినులాగన వీళ్ళంతా చూచలాగన నువ్వు నా మనం విన్నావని అంటే నా ప్రార్థన ఆలకించవని అంటే అక్కడ ప్రార్థన అనేది ఎంత విశ్వాసం అంటే ఎంత విశ్వాసంతో ఆయన ప్రార్థన చేసిండు అంటే ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపచ్చును ఒకవేళ అతను కాపీ పాపం చేసిన తిరిగి లేస్తాడు పాపం క్షమాపణ ప్రఖ్యాతపడి రక్షణ పొందుతూ అని వాక్యం చూడండి అయితే మన ప్రభు ప్రార్థిస్తున్నాడు అక్కడ జన అంతా అక్కడ ఉన్నారు తర్వాత నలభై మూడవ ఆయన అలాగే చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరుగా చెప్పగా అయన ప్రార్థన చేసి లాజర్ ని పిలుస్తుండడు గట్టిగా లాజరును నువ్వు అని బిగ్గరుగా చెప్తుండే అక్కడ అంటే గట్టిగా చెప్తుంది అని సృష్టి కడత మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు అట్లనే సంపాదిస్తాని మనం వేసుక్రీస్తున్నామో వాడతాం ఎందుకంటే ఆయన ఆయన వాడాల్సిన అవసరం ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి కాబట్టి ఆయన నామని మనం వాడినప్పుడు కార్యాలు జరుగుతాయి అంటే ఆ యొక్క చిహ్నాన్ని చూపిస్తుండడు జనసం అలాంటి సిచ్యువేషన్ మనకు ఒకవేళ ఎదుర భవిష్యత్తులో అలాంటి స్థితిలో ఉన్నారనుకో ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి ఇరీస్టెంట్ గా జరిగినా లేదా కార్యాలు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసాడు లాస్ట్ టైం రీసెంట్ లాస్ట్ వీక్ లో ఇమ్మీడియంట్లీగా దేవుడు గొప్ప అద్భుత ఇమీడియంట్లుగా జరిగిన కార్యం అంటే ఆ విశ్వాసం అనేది ఎంత బలమైంది ఎంత బలమైన ఆయుధం అనేది అక్కడుంది విశ్వాసం అనేది ఎంత గొప్ప ఆయుధం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అన్నట్టు కదా విశ్వాసంలో లేకపోతే ఎంత ఏం చేసేంలాగో ఆ విశ్వాసం ఎంత చేసినా ఏంలాగో తృప్తి లేని జీవితం కాబట్టి విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనట్టు అయితే ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పిండో అప్పుడేమైంది లాజరు బయటికి రమ్మని బిగ్గరుగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత ప్రేత వస్త్రములతో కట్టిన వాడై వెలుపులకు అతని ముఖమును మృమాలు కట్టిండను అతడు వేస్తూ మీరు అతని కట్టు విప్పి వారితో చెప్పాను కాబట్టి మరీ వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యం చూసిన యూతులు అనేకులు ఆయనని విశ్వాసం ఉంచిరి అనేకులు విశ్వాసం ఉంచింది అక్కడికి కాబట్టి అంతకుముందు ఎప్పుడు ప్రభునించి ఉన్న వాళ్ళు కూడా వచ్చిన అక్కడ దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేసిన తర్వాత అక్కడ ఉన్న యూదులు అందరూ కూడా విశ్వాసం పెట్టిండు ఒకవేళ యూదులు కావచ్చు అన్నిలు కూడా కావచ్చు అలాంటి అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు మనలో ఎలాంటి సందేహం లేకుండా అంటే ప్రభు నమ్మదగిన వాడు కదా ఇప్పుడు ఆయన స్థానంలో మనమున్నాం ఆయన ఆత్మ మనలో ఉండి అవన్నీ మన ద్వారా చేయించడానికి ఆయన సిద్ధంగాడు ఆయన చేసిన కార్యాలు మనం కూడా చేయగలం ఎందుకంటే ఆయన చేపిస్తున్న ఆ రీతిగా ఆయన ప్రామిస్ చేసిండు మనకి కాబట్టి మన మన విశ్వాసం అంత అంతగా మన విశ్వాసాన్ని బలపరచుకోండి ప్రభు కొరకు మనం ఈ లో ఈ లోకంలో మనం జీవించాల ఎందుకంటే అనేక అలాంటి విశ్వాసం తక్కువ క్రైస్తవ జీవితంలో విశ్వాసం చాలా తక్కువ కృతజ్ఞత అనేది కూడా తక్కువే కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే ఆయన చెప్పిన ప్రతి మాట ఎంతో నమ్మదగింది కాబట్టి మార్తా జీవితంలో రెండు సార్లు అనుమానం వచ్చింది ఆమెకి ప్రభు ఉండి కూడా ప్రభు లేకపోతే ఉంటే బాగుండు ప్రభు చనిపోయారు కాదన్నది కానీ ప్రభు వచ్చినా కూడా వాళ్ళు అదే భయం అనట్ కాబట్టి ఈ యొక్క బలహీనత నుంచి మనం బయటకు రావాలా కాబట్టి ఈ లోకంలో ఆ రీతిగా ఉన్నారు మనం బలహీన మనం బలపరచబడ్డ ఒక విధంగా కానీ మనలో కూడా బలహీనతలు ఉన్నాయి కానీ వాటన్నిటిని మనము అది ఆ విశ్వాసం ద్వారా మనం బలపరచబడి ప్రభు కొరకు మనం సంపూర్ణంగా మనం ఈ లోకంలో జీవించాల అయితే ఎందుకు దేవుడు ఒక పని దేవుడు మనకు అప్పజెప్పి ఆ యూదులతో పాటు ఆ బంధువులతో పాటు ఎంతో మంది రక్షణలోకి కదా అక్కడ అయితే అందుకే పావులు అంటాడు చూడండి మనం అందుకే ఈ లోకంలో మన అనేక ప్రాంతాలకు దేవుడు మనం పంపిస్తా ఉంటాడు కదా ఈ లోకంలో అలాగా బలపచ్చే వాళ్ళు అలాగా ప్రభును లోకి నడిపించే కుటుంబ ఒక సేవకు లాగా మన ప్రభునాడు అక్కడ ఆ కుటుంబాన్ని బలపరిచిండు వాళ్ళ విశ్వాసాన్ని సరి వాళ్ళ సంపూర్ణమైన విశ్వాసంలోకి వాళ్ళ దేవుడు నడిపించింది చూడండి అయితే కొరింది రాసిన పత్రికలో ఒక వాక్యం మనం మనం చూస్తాం అక్కడ నాలుగో అధ్యాయం మొదటి వచ్చినంలో ఫస్ట్ కొరిందియన్స్ లో ఇలాగ క్రీస్తు సేవకులమనియు అంటే మనమంతా ఆయన సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిరోకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తు సేవకులమని మనము దేవుని మర్మముల విషయంలో గృహ నిరోకులమనియో ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను అంటే ఆ సంఘాన్ని చెప్తున్న పౌలు అంటే అక్కడ మనం ఏం చేస్తున్నారు క్రీస్తు సేవకులుగా దేవుని రహస్యాలు మీకు అప్పగింపబడ్డవాళ్ళగా మీరు పరిగణించమని చెప్పండి అందుకే మనం ప్రతి వాక్యం అనే జాగ్రత్తగా వినాలా కాబట్టి విశ్వాసంలో మన వాక్యం బలపరచబడుతున్నప్పుడు మన విశ్వాసాన్ని ఎట్టదాన్ని కాపాడుకోవాలి ఎట్లా మనం బలపరచబడాలా అని మనం ఆ రీతిగా మనం ఉండాల చూడండి మరియు గృహ నిరోకులలో ప్రతి నమ్మకమైన వాడై వినుట అవశము గ్యారెంటీ కాబట్టి నమ్మకం ఉండాలా అంటే దేవుడు మనం మంచి గృహ పెట్టిండు కాబట్టి దేవుని శవకులాగా ఆయన మర్మాలను ఆయన రహస్యాలను మన మనకి ఎన్నో బయలుపరిచో ఇవన్నీ వాళ్ళకి మనం అనేకులు మనం ప్రకటించి వాళ్ళ విశ్వాసాన్ని మనం బలపరచాలా ఎందుకంటే క్రైస్తవుల విశ్వాసం తక్కువ ఉండదు కాబట్టి వాళ్ళు చంచల మనసు ఉంటుంది మనుషులు కాబట్టి ఆ ఆ యొక్క వాటి నుంచి మనం వాళ్ళని సంపూర్ణమైన విశ్వాసంలో ప్రభు వైపు మనం మళ్లించాలా కాబట్టి వాళ్ళు దేహాన్ని మనుషులను ఆశ్రయించే వాళ్ళు దేవుని ఆశ్రయించే వారిలాగా ఉండాలి మనిషి దేవుని ఆశ్రయిస్తాడు కదా మనిషిని ఆశ్రయిస్తే ఏం లాభం ఉంది కాబట్టి ఈ లోకంలో అట్లున్నారు అన్నట్టు కానీ ఆత్మీయమైన విధానం అనేది తెలియదన్నట్టు కాబట్టి వార్త ఆ రీతిగానే ఉంది కాబట్టి ప్రభు కరెక్షన్ చేసిండు అక్కడ వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచిండు వాళ్ళతో పాటు ఆ బంధువులందరినీ రక్ష ఆయన నడిపించే రండు కాబట్టి ఇలాగనే మనం కూడా దేవుని సేవకులు మనం కాబట్టి మనం కూడా మంచి గృహ మనం ఉండి ఆయన చెప్పిన ఆ విధానాలన్నిటిని మనుషులకి ప్రకటించి ప్రభులోకి అనేకులు మనం నడిపించాలి అందుకే మా పదిహేను ఏమన్నాడు బావులు అంటే క్రీస్తులందరూ మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అన్నీ కూడా లేరంట ఎంతమంది ఉపదేశకులు ఉంటే ఏముంది ఎంతమంది ఉంటే ఉంది లోకంలో తండ్రిలాగుండే వాళ్ళు ఉండాలి కదా బాధ్యత తీసుకునే వాళ్ళు తండ్రిలాగుండి పిల్లల్ని ఎట్లా ప్రభు చెంత నడిపించాలా ఆత్మీయ జీవితంలో పసిపిల్లలాగా వాళ్ళని ఎట్లా వాళ్ళు బలపరిచి వాళ్ళని ఉన్నత స్థితికి లేవనెత్తాలా వాళ్ళకు ఒక శక్తి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడలే వాళ్ళ ఆత్మీయంలో బలపడి వాళ్ళ సంపూర్ణంగా తయారేంత వరకు పిల్లలు కూడా బాధ్యత తీసుకుంటాం కదా కన్నతన్ని పిల్లలు ఏం చేస్తారు వాడిని పుట్టిన మొదలుకొని పెద్దవాళ్ళు ఎంతవరకు జాగ్రత్తగా కాపాడుతారు వాడి కాళ్ళు చేతులు లెక్కలన్నీ బాగా వచ్చిన దాకా మంచి ఊహ వచ్చిందాక తల్లిదండ్రు తర్వాత వాడిని ఏం చేస్తారు వాడికి అన్ని విధాలుగా వాడికి అవగాహన వచ్చేంతవరకు అన్ని దేవుడు వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటారు అలాగనే ఈరోజు క్రైస్తవ జీతంలో ఎంతో మంది వాక్యాలు చెప్పిపోతున్నారు కానీ తండ్రులాగుండి వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళని ఆత్మీయ జీవితంలో ఒక తండ్రిలాగా ఉండి వాళ్ళని ఆ రీతిగా ప్రభు దగ్గర నడిపించే మార్గం లేదన్నట్టు అవి వాళ్ళ ఒక దశలో వాళ్ళ అవిశ్వాసం పడినప్పుడు బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఏం దేవుళ్ళే మాకి ఇలాంటి కార్యం మాకి ఏం జరగలేదని చెప్పినప్పుడు మనం ఏ రీతిగా మనం బలపరచబడతాం మాత విశ్వాసం ఎట్లా ఉంది ఎట్లా ప్రభు కరెక్షన్ చేసింది అక్కడ కాబట్టి అనేకుల విశ్వాసాన్ని కూడా మనం మనం ఆ విశ్వాసం సంబంధించిన విధానాలన్నీ మనం చెప్పినప్పుడు వాళ్ళ విశ్వాసం బలపడతా బలపడతాబడి ఉంటుంది అయితే ఇక్కడ పది మంది ఉన్నారు ఉన్నా కానీ తండ్రులు అనేకులు చూడండి క్రీస్తు ఏస్తున్నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్ కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారి ఉండవాలని మిమ్మల్ని బతునాడుకున్నా అంటే పవులు ఆయన ఎంతగా ప్రభులో ఉన్నాడు ఎంతగా బలపరచబడి పది మంది ఉన్నా కానీ మీ తండ్రులు లేరంటారు అక్కడ కానీ అక్కడ మళ్ళా ఏం చెప్తున్నా అక్కడ చూడండి నేను మిమ్మల్ని కన్న సువార్త ద్వారా క్రీస్తు నందు ద్వారా నేను మిమ్మల్ని కంటే సువార్త ప్రకటిస్తే అనేకుల్లో జన్మిస్తే ప్రభులు అనేక జీవితాలు ఏ ప్రసవించటం సువార్త ద్వారా అనేకులు ప్రభుత్వం నడుస్తారు కాబట్టి ఈ లోకంలో చూస్తే మనం అనేకులు తండ్రులాగా లేరు బాధ్యత అంటే ఇక సంఘాలకి ఎలాంటి బాధ్యత తీసుకోవాలా కాపలు ఆదివారం వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు మనం వేసిన సంఘాల చాలా చూస్తాం వాళ్ళు ట్రైన్ చేయాలా వాళ్ళని బలపరచబడనేది ఒక ఉద్యోగం చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు కానీ తండ్రులు అనేకులు లేరు కాబట్టి దేవుడు తిరుమూర్తి చూడండి ఎందు ప్రభులందు నాకు ప్రియుడును నామకమైన నా కుమారుడు తిమోతిని ఎక్కువకు పంపిణన్నాను అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధము అనగా ప్రతి స్థలంలోను ప్రతి సంఘంలోను నేను బోధించే విధంగా మీకు జ్ఞాపకం చేయను కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేయాల అంటే ఈరోజు పౌరులు లేడు తిమోతి లేడు కానీ తిమోతి లాగా పౌరులాగా అనేక సంఘాలకు పోయి ప్రభు ఎట్లా నడుచుకున్నారో పాత నిబంధన కాగా కొత్త నిబంధనలు ఎట్లా సేవ చేసిందో అవన్నీ విధానాలు మనము మన కాలంలో ఉన్న మనము కూడా వాటిని బోధించి అనేక సంఘాల్లోకి వెళ్ళి మనం బోధిస్తే ఈ రోజు కూడా మనం బోధిస్తూనే ఉన్నాం అని ఖచ్చితంగా మనం బోధిస్తున్నాం మనకు బయలుపరచబడి అన్ని సంఘాలతో పంచుకుంటున్నాం సంఘ పరిచయ దేవుడు ఆదివారం సంఘ పరిచయ ఇచ్చింది అట్లా మనం బోధిస్తూనే ఉన్నాం కాబట్టి వాళ్ళు కనువిప్పు రావాలా వాళ్ళ విశ్వాసం బలపడాలంటే ఇంకా మనం ఎంతగా ప్రాయసపడాలా ఆయన ఎంతగా ప్రాయసపడి కనినని చెప్పాను అంటే అంతగా వాళ్ళ బాధ్యత మనం తండ్రిలాగా వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళ ఆ రీతిగా ప్రభుత్వంతో నడిపించేలాగా మనం చేయాలా కాబట్టి ఎందుకంటే ఆయన రాకడ త్వరలో ఉంది కాబట్టి ఆయన రాకడికి మనం సిద్ధపడే అనేకులు మనం సిద్ధపరచాలా ఎందుకంటే ఆయన రాకడలో ఎంతో మంది ఆయన చిరు వరకు ఆయన అంతవరకు జీవించగలరా విశ్వాసం ఉంటుంది చాలా తక్కువ కాబట్టి విశ్వాసం అనేది ఎంత గొప్పది వరం అది చాలా గొప్ప వరం అది విశ్వాసం అనేది కాబట్టి ఆ వరము విశ్వాసం వరం ఉన్నప్పుడు ఎలాంటి జీవితం ఉంటుంది అనేది బైబిల్ నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి మనకు కూడా అలాంటి వారం ఎంతో అవసరం అన్నట్టు కాబట్టి మంచి గృహ నిర్వహకలాగా ప్రభు మనం పెట్టింది లోకంలో కాబట్టి అనేక సంఘాలు అనేక దేవుని బిడల్ని మనం బలపరుస్తూ బలహీన వల్ల మనం బలపరిచే వారిలాగా మనం ఉండాల కాబట్టి అయితే ఒక చూసి నేను ముగిస్తాను అక్కడ ఆ వాక్యం ఏం చెప్తుందంటే బలహీన బలవంతులైన మనము బలహీన వాళ్ళని మనం బలపరచాలంట కాబట్టి అనేకులను బాగోగులు మనం చూసేవాళ్ళలాగా వాళ్ళ సేవల జీవితంలో మనం ఇంతకాలం ఎంతోమంది బలపరుస్తున్నాం మనం కూడా బలపడడం కాబట్టి అనేక సంఘాల్లో అనేక చోట్ల వెళ్ళి ఈ వాక్యాలను మనం బల వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎంతగానో బలపరిచి ఈ సత్యమునికి మనం నడిపించాలా కాబట్టి ఆయన రాక తొరుగుంది కాబట్టి మనం సిద్ధపడి అనేకులు మనం సిద్ధపరచాలా మరి విశేషంగా ఆయన తిరిగి వచ్చేంత వరకు మన విశ్వాసంలో మనం బలపడాలా మనిషికి మన తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొని కాబట్టి అంత వరకు మనం సహించాలా విశ్వాసంతో నమ్మకంతో ఓర్పు సాధన కలిగి నిరీక్షణ గలిగి మనము ప్రభు కొరకు జీవించాలా మన విశ్వాసంలో బలపరిచే గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఎలాంటి కార్యాలు చేసిండో ఏ రీతిగా ప్రార్థన చేసిండో అనేకులు ఆ చోట ఉన్నప్పుడు కాబట్టి ఏళ్ళగురు అట్లనే ప్రారంభించింది కదా వీళ్ళు దేవ నువ్వే నిజమైన దేవుడని నేను ఈ సేవకులైన ఉన్నట్లు ఆకాశాన్ని అగ్ని దించుకురావని ప్రార్థన చేసినప్పుడు ఎంతో ఉన్నారు అక్కడ కానీ చివరికి వాళ్ళు ఒప్పుకున్నారు దేవుడని కాబట్టి అలాంటి అలాంటి బహిరంగమైన ప్రార్థన చేసిండు దేవుడు అద్భుతం చేసిండు అక్కడ మన ప్రభు కూడా తండ్రికి ప్రార్థిస్తున్నాడు ఆ రీతిగా ఆయన కూడా అక్కడ గొప్ప కార్యం చేసిండు అక్కడ కాబట్టి ఆయన బిడలు కూడా అవి చేయగలరు అనే విశ్వాసంలో మనం పోవాలా కాబట్టి మన మనం ఆ రీతికి మనం ప్రాయిస్తబట్టడం మనం ముందుకు పోవాలా అలాంటి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధ్రనైన గొప్ప దేవ జీవం తండ్రి నీకు ఎంతో వందాలిస్తయ్యా గొప్ప దేవన తండ్రి మాత మర్యలతోని ప్రభావ మీరు మాట్లాడినారు ప్రభావ నైనా మాత ప్రవ నైనా ఒక దశలో విశ్వాసం ఉంది ఒక దశలో ప్రభావ ఆ ఉంది ప్రవ్వ కానీ మాత మర్యలు ఆ కుటుంబం ప్రేమ చూపించినైనా ఓ దేవాళ్ళ విశ్వాసాన్ని మీరు ఎంతగానో బలపరిచినారు వాళ్ళతో పాటునైనా ఆ జన అందరూ ప్రవ్వ మీ అద్భుత కార్యం చేసి అనేకులు ప్రభావ విశ్వాసం ఇచ్చినారు ప్రభ మీ అందు ప్రభ గొప్ప కార్యాలు చేసిన నీకు ఎంతో వంగలిస మా సేవ జీవితంలో కూడా ప్రభ అలాంటి గొప్ప కార్యాలు మేము కూడా చేయాలా ప్రభావ అనేకులు ప్రభావ నేను మహిమపరచాలా ప్రభావ మీరు ఏ రీతిగా ప్రభావ చేసిందో ఆ రీతిగా మేము కూడా చేయాలా ప్రభావ అలాంటి కృపమా కనుగురించి మన ప్రాదిష్టమైన నాదివా మీరు ఎంతో మంది తిరిగి లేపునారు ప్రభావ గుడ్డి వాళ్ళ కుంటి వాళ్ళని లేపునారు ప్రభావ ఎన్నో అద్భుతాలు చేసినారైనా వాళ్ళంతా విన్నారు ప్రభావ ఆశతో మీ దగ్గరికి కాబట్టి మీరు అక్కడ అద్భుతాలు చేసినారు ప్రభావ నీకు ఎంతో వందలు వేసయ్యా అనేక ప్రాంతాలు అనేక సేవా జీవితంలో ప్రభావ అనేక ప్రాంతాలు వెళ్ళినప్పుడు ప్రభావ అలాంటి అద్భుతాలు చూడాలా మీరు నిజమైన దేవుడిని మనుషులు గ్రహించాలన్నా వాళ్ళ విశ్వాసం రావాలా ప్రభావ ఇన్ని నిజమైన దేవుడని మేము ఆ రీతిగా మేము ప్రభావ మేము కార్యలు చేయాల ప్రభావ మేము మైమార్థమే అలాంటి అద్భుతాలు మా సేవా జీవితం అందరి జీవితంలో నడిపించడం అని ప్రాదిష్టమైన మీరు బలపరచమని ప్రార్థిష్టమైనా మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి అపోస్తులు ప్రభావ మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని ప్రభావ వాళ్ళు వేడుకున్న ప్రభావ కానీ ప్రభ అయినా మీరు ఓ ప్రభా ఈ సముద్రంలో ఇక కొండ సముద్రంలో మీరు నిస్సందేహంగా చెప్తే అది వే పోయి అక్కడ పడుతుంది అన్నారు కాబట్టి నైనా నిస్సందేహం ప్రభుత్వాల్ ఎలాంటి సందేహం లేకుండా విశ్వాసంతో మేము ప్రవ్వా ప్రతిదీ మేము ప్రార్థించాలా ఆ రీతి మా విశ్వాసాన్ని బలపరిచినైనా మీ కొరకు సంపూర్ణంగా జీవించే బిడ్డగా తయారు చేయండి మీరు అక్కడ తొలగింది ప్రభావం మేము సిద్ధపడాలా నీకులు మేము అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించండి ఆ విశ్వాసాన్ని ఇంకా బలపరిచి వరములాగా మార్చినైనా ఆ వరం కోసం మేము ప్రయాయిస్తడాలా ప్రభావ అలాంటి బలమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని ఆరాధన పాల్గొనే బ్రదర్స్ అందరినీ నూతనంగా మీరు బలపరిచిన అభిషేకించి మీ కొరకు గొప్ప శాసన పెట్టుకొని ప్రతి కుటుంబంలో శాంతి సమాధానంగా ఇచ్చి చేయండి గొప్ప దేవంకి ఎంతమైతే రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు ఆశ్రవదించి దీవించి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకొని మీరు ఆ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు పరిశుద్ధ నామము ప్రార్థిస్తాం తండ్రి ఆమె పరిశుద్ధ గొప్ప దైవ ఏసే మీకు వందనాల ప్రభా ఏసు క్రీస్తునామం బట్టి వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభా వాక్యాన్ని మా హృదయలో నీరు ఫలింపు దయచేయండి మీ వాక్య పక్క మేము జీవించాలా విశ్వాసం అనేది ఎంతో ముఖ్యం ప్రభా యొక్క వరాన్ని మేము స్థితి శ్వాస వరకు మాలో కాపాడుకోవాల ప్రభ పశుద్ధ ఆత్మ శక్తి బలం చేత నడిపించి సేవలో విజృంభించి బలంగా వాడుకొని ప్రభ అనేకులని ప్రభావం వెలుగులోకి నడిపించే పర్శుద్ధ ఆత్మ అభిషేకాన్ని మాకు దయచేసన ప్రార్థనం తండ్రి పరశుభ తండ్రి మీకు మొదలైన ఇస్రాయలీల గొప్ప దేవ మీ కృతజ్ఞతలు తండ్రి మీ యొక్క మరణాపన పునరు ద్వారా మమ్మల్ని అందరినీ అంతరంగ మార్చుకొని ప్రతి వార్తాన్ని మాకు అనుగ్రహించి మాతో ప్రతిరోజు మాట్లాడే బలపర్శ్న మీకెంతో వదనాలు ప్రభావా అనేకులు ప్రభావ ఈ లోకాతీతమైన సమయాన్ని వాడుకుంటూ వారి స్వార్థం కోరుకుంటున్నారు కానీ ప్రభావ మాకు మటుకు మీరు మంచి అవకాశం ఇచ్చారు మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని దాన్ని బట్టి మీకెంతో వదనాల కృతజ్ఞత కల్పించుకుంటున్నాం తండ్రి ధనమును జీవమును మీరే నైనా దాన్ని మీకు ఎంతో వదనాలు తండ్రి కాబట్టి నేను పర్లోకపు భాషని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ భాష మనుషులకు అర్థం కాలేదు ప్రభావ మీరు మాట్లాడుతుంటే అవును ప్రభా మరణమైనది శాశ్వతమైన నరకానికి దారితీసేది కానీ పునరుద్ధానం జీవం అనేది పరలోకంలో నిలబెట్టేది ప్రభావ అటువంటి విషయాలు మీరు మాకు ఎన్నోసార్లు మీ జ్ఞాపకం మీకు వదనాలి ప్రభా అనే కొలు స్థితిలో ఉంటుండగా మీరు మాకు వీటన్నిటిని చూపిస్తూ నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో చెల్లించుకుంటున్నాం నేను యుగ యుగంలోకి మీరే స్తోత్రార్హుడు పదనాలైనా తండ్రి కృతజ్ఞతలైనా ఈ యొక్క తండ్రి దినమంతా మీ సహాయం చేత నడిపించండి సమయాన్ని తీసుకొని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఇప్పుడు మా ప్రతి కష్టం నష్టం వీరికి ఇబ్బందులలో మాకు ఎంతో సహాయకులు కనిపించండి పదనాలు మీకే సంస్థ కదంతా మరోసారి చేసుకుంటున్నాం తండ్రి అవునైనా పనులు ఒక దర్శనాలు మాకు అనుగ్రహించండి జ్ఞానాన్ని అనుగ్రహించండి ఇంకా అనేకమైన విషయాలు మేము తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఈ శరీరాన్ని విడిచిపెట్టకముందు వాటిని మేము అనేకులకు చూపించాలనైనా అటువంటి జీవితాన్ని మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నేను మీ రక్షణ ప్రణాళికలో అంత వరకు మేము సహాయపడమని ప్రార్థిస్తున్నాం సమస్త గ్రంథ మహిమ చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సాదాకాలం తోడేంటను గాక